ఒక నిధిధ్యాసనం దృష్టాంతం చేశారు ఇంకో నిధిధ్యాసనం కూడా చెప్పచ్చు ఎలాగంటే ఆసక్తి ఉన్నది అసంగోహ్యేయం పురుష మీరు విన్నారు మహాత్ముల అనుభవం కూడా మీరు చదివినట్లయితే ఆత్మస్వరూపానికి ఎటువంటి ఆసక్తి లేదు అని మహాత్ములు చెప్తారు కానీ మన అనుభవం ఎలా ఉంటుందంటే మొత్తం అన్ని రకాల ఆసక్తులు మనలోనే ఉన్నాయన్నట్టుగా మనకు అనుభవానికి వస్తుంది నేను ఏం చేయాల్సి ఉంటుందంటే ధ్యానంలో కూర్చోవాలి కూర్చుని అలా తన స్వరూపంలో తాను నిలిచి ఉండాలి మనస్సులో పడిపరే ఆలోచనలన్నింటినీ కట్టిపెట్టి తన స్వరూపంలో తాను నిలిచి ఉండాలి నాకు ఆసక్తి గలదా అని పరిశీలించుకోవాలి తనను తాను పరిశీలించుకోవడం మెడిటేషన్ ఇక్కడ మెడిటేషన్ అంటే ఏమిటి అబ్జర్వింగ్ వన్ సెల్ఫ్ ఈస్ మెడిటేషన్ తన స్వరూపాన్ని తాను పరిశీలించడమే ధ్యానం ఇంకా ధ్యానం అంటే అదిదో కృష్ణుడు బొమ్మో రాముడు బొమ్మ పెట్టి ధ్యానం అలా కాదు తన స్వరూపాన్ని తను నా స్వరూపంలో ఆసక్తి ఉన్నదా మేము ఉన్నట్టే అనిపిస్తోంది మేము ఉన్నట్టే అనిపిస్తోందిగా మన జీవితాలు చూసుకుంటే ఆసక్తి ఉన్నట్టే అనిపిస్తోంది ఈ ఆసక్తి రెండు రకాలుగా అనుకోండి ఒకటి ముందు ప్రారంభావస్థలో ఇంకా కొన్ని ఆసక్తుల తర్వాత వస్తాయి చెప్పండి సార్ మొదటి రకం ఆసక్తి దేని మీద వస్తువులపై ఆసక్తి నాకు ఉన్నదా అది అది వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఒక అమ్మాయికి డైమండ్ రింగ్ అంటే ఆసక్తి ఉందనుకోండి అమ్మాయి ధ్యానాన్ని కూర్చుందనుకోండి డైమండ్ రింగ్ మీద ఆసక్తి నాకు యథార్థముగా ఉన్నదా డైమండ్ రింగు నేను ఆ రెండు పరిశీలించాలి నేను డైమండ్ రింగ్ ఈ రెండింటికే ఏమైనా సంబంధము ఉన్నదా అని చూసుకోవాలి తనలో తాను చూసుకుంటే ఏమన ఏమని వస్తుంది ఏమని తెలుస్తుంది తనకు తాను ఏమీ సంబంధం లేదు అని చూసి కదా ఇప్పుడు ఉన్నవాడినే ఉన్నాను ఈ డైమండ్ రింగ్ మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది అది వచ్చినప్పుడు ఏదో భ్రమ తప్ప వాస్తవంగా నేను అనే అనుభవానికి ఈ డైమండ్ రింగ్ అనే జడ వస్తువుకి ఏమైనా సంబంధం ఉందా లేదు సపోజ్ డైమండ్ రింగ్ లేదనుకో అప్పుడు నేను ఏమవుతుంది నేను విత్ డైమండ్ రింగ్ నేను విథౌట్ డైమండ్ రింగ్ ఏమవుతుంది ఏమీ కాదు ఏమి తేడాయ్యలేదు మళ్ళీ నాకు డైమండ్ రింగ్ మీద యథార్థమైన ఆసక్తి ఉందా వినికే ఉంది ఉందని నేను అనుకోవడమే తప్ప లేనే లేదు రిజల్ట్ చూస్తే లేనే లేదు మీరు పరిశీలించు చూడండి మీకు ఆసక్తి పోతుంది మీరు యూ ట్రై ఇట్ విల్ గో డై రింగ్ కాకపోతే కారు కొంతమందికి కారు మీద వెరి ప్రేమ ఉంటుంది మీరు కారు గురించి మీ అనుభవం మీరు చూడండి మాకు ఫలానా రంగు కావాలని ఏది కోరి ఆ ఏజెంట్ వెనక్కి వాడి ప్రాణాలు తీసి ఓ కారు పట్టుకొస్తారు వాడి ఈ రంగు ఉన్నది అంటే వీడిగా అది పనికిరాదు పరిగెత్తిది కాకపోతే రంగుగా ఉన్నది కాదా సరే మొత్తానికి ఏది కోరి ఓ రంగుతో కారు పట్టుకొస్తారు దాని మీద ఎవరు చేయకూడదు వేయకూడదు పై అంగవస్త్రంతో తుడిచి శుభ్రంగా పెట్టుకోండి ఎవడైనా సైకిల్ దాన్ని పెట్టాడనుకోండి సొట్ట పెట్టాడు అనుకోండి ఆ సైకిల్ వాడిని గన్ను ఉంటే పేల్చి పరస్ అలా ఫీల్ అవుతాయి నెల అవుతుంది ఆ తర్వాత ఏమవుతుంది ఈ లోపల ఏమో ఒకటో రెండు సొట్టలు ఒక నెల అవుతుంది ఓ సంవత్సరం అవుతుంది కానీ సొట్టలే ఎప్పుడైనా కలకత్తాలో అంబాసిడర్ కారు చూశారా ఆ పరిస్థితి ఇక్కడ కలకత్తాలో అంబాసిడర్ గారికి అన్ని సొట్టలే నేను అడిగాను ఏమయా ఇన్ని సొట్టలు ఉన్నాయి సార్ ఇది కలకత్తా సార్ ఇది హైదరాబాద్ కాదు ఇది కలకత్తా అంటే అలా వెళ్తుంటే ఈ దీనికి వాడి అవతల కారు హ్యాండింగ్ రెగ్యులేస్ ఉంది దాని బంపర్ది అన్ని అలా పోతూనే ఉంటాయన్ని పక్కకి పక్కన కూడా నిలబడ్డానికి తోటి ఉండదు ఒకసారి గోడే తగిలిస్తుంది ఇంకోటి తగిలి అన్నీ తగులుతూ ఉంటాయి అలా పోతూ ఉంటాయి అభ్యాస కొంతకాలం అయ్యప్పటికీ ఆసక్తి తగ్గిందా లేదా కాబట్టి ఆసక్తి ఫస్ట్ డే ఎలా ఉందో వన్ మంత్ తర్వాత అలా లేదు కదా సో కాబట్టి ఆసక్తి ఉందని అనుకోవడమే భ్రమ కాబట్టి నేనేం చేస్తాను ధ్యానంలో కూర్చుంటాను నాకు దేని మీద ఆసక్తి ఉన్నది కాదు మీద ఆసక్తి ఉన్నది ఉన్నదా అసలు కాదు నేను అనగానేమి నేను సచ్యద్రూపులను కాదు జడ వస్తువు వాస్తవానికి రెండింటికి మధ్యన బంధము ఉన్నదా అని వీళ్ళు పరిశీలించుకుంటే పోతుంది ఆసక్తి పడుతుంది దీన్ని నిరుధ్యాసమని అనుకుంటారు ఆ తర్వాత దీన్ని కాదు డైమండ్ రింగ్ దృష్టాంతంగా చెప్పారు దీన్ని కొడుకు కూతురు పట్టుకోవాలి తర్వాత మరి లేకపోతే ఆ ఇష్యూస్ అలాగే ఉంటాయి సెటిలలో కొడుకు అనగానే మరి ఎక్కడో అమెరికాలో ఉంటాడు ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించుకుని వాడు వాడి పిల్ల వాడి భార్య వాడి పిల్లలు కాలక్షేపం చేస్తూ ఉంటాడు వాళ్ళు కొడుకు కొడుకుని వీడిక్కడ గించుకోవడమే తప్ప అక్కడ ఏమీ ఉండదు ఏమి ఏమైనా ఉందా అబ్బే అనుకుంటే లేకుంటే పోయిందంటే ఆసక్తి ఉండదు దాంట్లో ఇప్పుడు కుడిపి చేసేది ఏమీ ఉండదు మనకేమి వ్యతిరేకత ఏమీ ఉండదు వ్యతిరేకించడానికే ఉంది అందరూ ఆత్మస్వరూపులే ఎవరూ శత్రువులు కాదు వ్యతిరేకించేదేం లేదు ఇప్పుడు వ్యతిరేకం కాదు నేను అంటున్నాను ఆసక్తి ఉన్నదా లేదు కూతురు ఆశ ఏమంటే కూతురు అంటే సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది ఇంట్లో వాళ్ళు వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనం అలా ప్రవేశించి ప్రతి అంశం ఏం చేస్తున్నారు నేను ఇబ్బంది అంటే ఇబ్బంది ఇప్పుడు ఏం చేస్తాను మీరు కాబట్టి అలా ప్రతి దాంట్లోనూ రేలు పెట్టి ప్రతి చిన్న అంశాల్ని మైక్రో మేనేజ్ చేయటం అన్నది చాలా పొరపాటు అది తెలుసుకుని ఈ ఆసక్తిని మీరు పరిశీలించుకుంటే కోపం ఈ రకంగా నిధి అహంకారాన్ని తగ్గించుకోవటానికి ఆ నిధుధ్యాసనము అనేక విధాలుగా తన స్వరూపాన్ని తెలుసుకోవటంలో గొప్పగా సహకరిస్తుంది ఈ నిధిధ్యాసాల నిర్ధ్యాసనాలన్నీ కూడా మెడిటేషన్ రూపంగా మీకు లభ్యంగా ఉన్నాయి ఇంగ్లీష్లోనూ ఉన్నాయి తెలుగులోనూ ఉన్నాయి మీరు వాటిని సంపాదించి కొంతకాలం నిధిధ్యాసనం చేస్తే ముందు హృదయంలో ఉన్నటువంటి బరువు తగ్గి కాలుష్యం తగ్గి మనిషి కొంచెం మనస్సు తేట పడుతుంది తేట తగ్గిపోతే మనస్సు తేట కాబట్టి ఈ విధంగా నిధిధ్యాసనాన్ని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది నిర్విచికిత్స చేత స్థాపిత ఏకతాన ధ్యాతృధ్యా పరిత్యజ్య ేయగోచరం నివాతదీపే ఇప్పుడు సమాధి దగ్గరకు వచ్చింది అందులో నిధిధ్యాసనం అభ్యాసం చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత సమాధి అయితే చదివేప్పుడు నిధిధ్యాసనం ముందు సమాధి తర్వాత చదువుతాము కానీ ధ్యానం మెడిటేషన్ చేసుకునేప్పుడు సమాధి మెడిటేషన్ కూడా మనం చేస్తూ ఉండాలి సమాధి మెడిటేషన్ అంటే ఒక తెలుసునండి నేను అనియో ఆసక్తి అనియో ఇలాంటి ఒక టాపిక్ ఏమీ ఉండదు టాపిక్ ఏమీ ఉండదు చుట్ సైలెన్సే ఉంటుంది ఇంకా టాపిక్ ఏముంటుంది సైలెంట్గా ఉండడం దాన్ని సమాధి మెడిటేషన్ అంటారు అయితే ఈ సమాధి మెడిటేషన్లో రెండు ప్రధానములైన భేదములతో రెండు మెడిటేషన్స్ ఉన్నాయి ఒకటి యోగ సమాధి దానికి చిత్త సమాధి అని పేరు చిత్త సమాధి అని మనం పెట్టిన పేరు వేదాంతులు పెట్టిన పేరు కాదు అది యోగులు పెట్టుకున్న పేరే యోగులే యోగశ్చిత్త వృత్తి అని పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్న పేరేది చిత్త సమాధి దాంట్లో ఫోకస్ దేని మీద ఉంటుంది తన స్వరూపం మీద ఫోకస్ ఉండదు చిత్తం మీద ఉంటుంది ఫోకస్ ఇతో కదులుతూ ఉండే చిత్తం మీద ఉంటుంది ఫోకస్ ఆ చిత్తం మీద ఫోకస్ ఏం చేస్తుందంటే చిత్తము కదలకూడదు చిత్తం కదిలితే సమాధికి భంగము చిత్తం కదలకుండా ఉంటే అదే సమాధి దీన్ని ఏమనాలి చిత్త సమాధి అని వేదాంతుల యొక్క సమాధి చిత్త సమాధి కాదు వీడికి చిత్తం కదలగకపోవడం కాదు పాయింట్ వీడికి వీడి పాయింట్ ఏమిటంటే చిత్తు ప్రకాశించడం వీడి పాయింట్ ఇప్పుడు పిల్లవాడు వీధిలో తిరగకూడదు అనియా వీధిలో తిరగడం మానేసి ఇంట్లోనే ఉండిపోవాలి అనియా లేక ఇంట్లో ఉండి చదువుకోవాలి అనియా ఏది మీ ఫోకస్ ఏది ఇంపార్టెంట్ అదే యోగా వాళ్ళని అడిగితే వాడు తిరగకుండా ఇంట్లో ఉండిపోతే చాలు ఒక ప్రతిమలాగా ఇంట్లో ఉండిపోతే చాలు కదలకూడదు ఇంట్లో ఉండిపోతే చాలు దానివల్ల ఏమవుతుంది అయ్యేది ఏదో అవుతుంది ఇంట్లో ఉండిపోవాలంటే వాడు కదలకూడదు ఉంటే వేదాంత చూడు వాడు అప్పుడప్పుడు బయటికి వెళ్ళినా తప్పు ఆ సందర్భాన్ని బట్టి వెళ్ళనువచ్చు రానువచ్చు కానీ కదలకుండా ఇంట్లో ఉండడం వల్ల ఉపకారం దేనికి చదువుకోవడానికి కాబట్టి వాడు చదువుకోవడం ముఖ్యము అని వేదాంతులు ఎంత తేడా ఉందో గమనించాడా మీరు కాబట్టి లోకంలో ఇన్ని రకాల భావాలు ఉంటాయా అని మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఉంటాయి భారతదేశంలో భావాల మీద బంధం లేదు భావాల మీద అభ్యంతరాలు లేవు ఎవరికి తోచిన భావాలని వాళ్ళు కలిగి ఉండవచ్చు అదే భావస్వాతంత్ర్యము కలదు ఒకటికి చిత్తము కదలకుండా ఉండాలి అని పెట్టుకుంటాడు వాడికి ఆ స్వాతంత్ర్యం ఉన్నది కాబట్టి హఠయోగుల యొక్క చిత్త సమాధాన విధంగా ప్రచారంలోకి వచ్చింది దాన్ని దాన్ని వెంటబడే వాళ్ళు దాన్ని వెంటబడతారు ఇప్పుడు పాలిటిక్స్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్డ్ పార్టీలు ఇరవై ఉన్నాయి ఏమిటి ఈ పార్టీకి ఆ పార్టీకి తేడా ఏముంది ఏదో మేజర్గా నేషనల్ పార్టీస్ ఏవో మినహాయిస్తే ఈ పార్టీలకి తేడా ఏముంది ఇప్పుడు బీజేపీ ఇస్ రైట్ లెఫ్ట్ ఇస్ట్ పార్టీస్ లెఫ్ట్ కాంగ్రెస్ ఇస్ ది సెంట్రిక్ పార్టీ ఇలాగేవో నేషనల్ పార్టీస్కు ఒకటో రెండు మూడు భేదాన్ని మనం చూపించవచ్చు ఇందుకు మినహాయిస్తే మిగతా పార్టీ ఏమిటివి వాట్ ఆర్ దే కాబట్టి కానీ ఎన్ని ఉన్నాయి రకరకాలు ఈ పార్టీలో ఈ పార్టీలు ఎలా ఉంటాయి ఒక భావాన్ని బట్టికొచ్చే పార్టీలు ఉంటాయి లైక్ సోషలిస్ట్ పార్టీ సోషలిజం అనే భావాన్ని బట్టి వచ్చింది ఇంకో పార్టీలు మనిషిని బట్టి వచ్చే పార్టీలు ఉంటాయి లోహియా పార్టీ అన్నాను అనుకోండి లోహియా గారు అన్న పెద్ద కూడా ఆయన పేరు మీద వచ్చిన పార్టీలు అలా ఉంటాయి ఇందిరా కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ గారి పేరు మీద వచ్చిన పార్టీ భావం కంటే మనిషికి ప్రాముఖ్యం ఎక్కువ ఇటు భావమో కాదు ఇటు మనిషి కాదు ఏదో ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్ ఈజ్ నాట్ ఆఫ్టర్ అ పర్సన్ ఇట్ ఈజ్ నాట్ ఆఫ్టర్ ఎ నిజం జస్ట్ అన్ ఇమోషన్ ఆమ్ ఆద్మీ ఇది కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అనేప్పటికీ ఇమోషనల్గా అది అందరికీ టచ్లో ఉంది కాబట్టి అలాగా ఒక ఇమో చీపులు కట్టా దానికి పేరు మెంత ఇమోషనల్గా ఎంత బాగుందో చూడండి చీపులు పెట్ట రేపటికి చీపురు పెట్ట దేనికి పడతారు చెత్త అంతా తీసి పారేయడానికి పడతారు మేము ఆ పని ఎంత బాగుందో చూడండి ఇమోషనల్గా ఇచ్చి స్ట్రైక్స్ కార్డ్ విది కామన్ మ్యాన్ అండ్ దెన్ ఫర్ బికమ్ పాపులర్ అండ్ దెన్ దూ హెఫ్ యూ గుడ్ థింగ్స్ ఆల్సో కాబట్టి ఎన్ని రకాల భావాలతో ఎన్ని రకాల పార్టీలు మీరు గమనించారా ఏవేవో పార్టీలు భావస్వాతంత్ర్యం ఉన్నది పాలిటిక్స్లో డెమోక్రసీలో ఎలాగైతే భావస్వాతంత్ర్యం ఉండదో మన అధ్యాత్మంలో కూడా భావస్వాతంత్ర్యము ఉండదు పాశ్చాత్య దేశాల్లో భావస్వాతంత్ర్యం లేదు మీరు క్రిస్టియానిటీ అంటే క్రీస్తు చెప్పిందే ఫైన అది మీరు పాటించాల్సిందే ఆ మాట క్రీస్తు కూడా అని ఉండడు కానీ వీళ్ళలా తీసుకుంటారు అలాగే మిగతా మతాలు కూడా అలాగే ఉంటాయి భావస్వాతంత్ర్యం తక్కువ ఫ్రీడమ్ ఉండదు దాంతో మీకు ఇన్ని రకాలు ఉండవు ఏవో కొన్ని ఉంటాయంటే సంథింగ్ విల్ బి డే ప ఇక్కడ సో మచ్ ఫ్రీడమ్ అంటే అన్ని మార్గాలు అల్టిమేట్గా ఒక చోటకే చేరుకుంటాయనేటువంటి ఒక పద్ధతి కూడా కలదు మీరు ఆఖరికి చిత్త సమాధి చేసినా కొంతకాలానికి మీ చెవిలో పడుతుంది ఎవడో అంటాడు చిత్త సమాధి కాదురా పైది చిత్సమాధిని ఒకటి ఉంది అది ముఖ్యం అంటాడు అది విని వాడు తక్కువని చిత్త సమాధి నుంచి చిత్ సమాధికి పోతాడు కాబట్టి వాడు చేసిన సమాధి ఏమి వ్యర్థం కాదు ఇప్పుడు చోట కూర్చుని భజన చేయటాన్ని చేస్తున్నాడు అనుకోండి కొన్ని మార్కెట్లో కూర్చొని లేకపోతే క్లబ్లో కూర్చుని పేకాటాడి వాడి కంటున్నా ఏమే కదా కనీసం భజన చేస్తున్నాడు హార్మోని పెట్టుకుని వాడికి మనం ఏమని చెప్తా ఉంటే బయట భజన చేసినంత కాలం చేసేవా లోపల భజన చేయటం కూడా అభ్యాసం చేయనే ఎవడో అంటే అది వాడు మనసుకి నచ్చినట్లయితే వాడు కొంత అంతర్ముఖయ్యే అవకాశం ఉన్నది హోప్ఫుల్లీ ఒకళ్ళు ఒకప్పుడు వీళ్ళు చేసే గలాభా చూస్తే వీళ్ళు ఎప్పటికైనా అంతర్ముఖులవుతారా అని డౌట్ కూడా వస్తుంది పైగా అంతర్ముఖులవ్వడం కూడా తప్పన్న వాడిని ఇంకా మీరేం చెప్తారు వాడు అంతర్ముఖులవ్వడమే తప్పు అని వాడు డిక్లేర్ చేసి భజన మొదలుపెట్టాడు అనుకోండి వాడిని ఇంకా మీరేం ధరిస్తారు అటువంటి పిచ్చి కూడా ఉంటాయి సమాజంలో బట్ మొత్తం మీద అన్ని రకముల భావములకు స్థానము కలదు ఇం చేతనే మీకు ఇంత వెరైటీ కనపడుతూ ఉంటుంది ఈ పూర్వపక్షాలు సిద్ధాంతాలు చూస్తే ఎంత వెరైటీ ఉందో మీకు అర్థమైపోతుంది ఇందుకే ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే లోకంలో చిత్త సమాధి చిత్సమాధి ఈ రెండు కూడా ఉన్నాయి చిత్త సమాధి అంటే మనస్సు ఇటు అటు కదలకుండా ఉండడమే దాని లక్ష్యము నిరోధమే లక్ష్యము కానీ చిత్త సమాధిలో నిరోధము కానీ అది పరమలక్ష్యము కాదు పరమలక్ష్యం ఏమిటి తన యొక్క చిత్స్వరూపము ప్రకాశిస్తూ ఉండుట అది పరమలక్ష్యము అటువంటి చిత్స్వరూప ప్రకాశము ఇంకేమీ డిస్టర్బెన్స్ ఉండదు డిస్టర్బెన్స్ ఉంటే ఎలా ఉంటుంది మనస్స్వరూపంగా ఉంటుంది మనస్సులోని కదలికయే అక్కడ డిస్టర్బెన్స్ మీరు నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి మనస్సు కదిలిందనుకోండి కదిలితే ఇది ఎలా ఉంటుందంటే నిశ్శబ్దంగా ఉన్న చోట ఎవడో టేబుల్ మించి ఏదో గిన్నె ఏదో కింద పారేశారనుకోండి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గిన్నె కింద పడింది అనుకోండి ఢంగు మన శబ్దం వచ్చిందనుకోండి ఎంత అనీజీగా ఫీల్ అవుతారు అలాగే మీరు ఆంతరమునందు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ ఒక థాట్ పుట్టినా కూడా అది డిస్టర్బెన్స్ అయిపోతుంది థాటు వచ్చినా కూడా డిస్టర్బెన్స్ ఉంది ఇంకా ఏ థాటు రావద్దు జగత్తుకి సంబంధించిన థాటు వద్దు నేను అనే దానికి చెందిన సంకల్పము వద్దు దేవుడు అనే సంకల్పము కూడా వద్దు ఏ సంకల్పమూ వద్దు ఏ సంకల్పం వచ్చినా అది డిస్టర్బెన్సే అలా నిశ్చలంగా ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉండుక ఇది దీనికి వేదాంతుల సమాధి దాన్నే ఆయన చెప్తున్నారు ఇప్పుడు నిశ్చలంగా ఆంతరమునందు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఫోకస్ దేని మీద ఉంది ధ్యేయం మీద ఉందా లేదు ధ్యాత మీద ఉందా లేదు ధ్యానం మీదుందా లేదు ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండమన్నారు ఉండండి అంటారు నేను నిశ్శబ్దంగా ఉండి ధ్యానం చేస్తున్నాను అంటే నిశ్శబ్దం అవుతుంది ఈ నిశ్శబ్దం చాలా బాగుంది అంటే నిశ్శబ్దం అవుతుందా అవదు ఇంకా ఎంతసేపు నిశ్శబ్దంగా ఉండాలి అంటే నిశ్శబ్దం అవుతుందా అవదు ఇది నిశ్శబ్దము అంటే నిశ్శబ్దం అవుతుందా అవదు కాబట్టి ధ్యాత ధ్యేయము ధ్యానము అనే ఐటమ్స్ ఎన్నైతే ఉన్నాయో ఇవి ఏమీ ఏమీ లేకపోతే ఇంకేముంటుంది తాను ఉంటాడు ఏమీ లేకపోవడం సమాధి అని ఒకళ్ళంటే ఏమీ లేకపోయినా తాను ఉండడం సమాధి అన్నది వేదాంతుల యొక్క నిర్ణయం ఓకే ధ్యాతృధ్యానే పరిత్యజ్యక్రమాధ్యేయైకోచరం నివాత దీపవచ్చిత్తం సమాధిరధీయ ఇప్పుడు నిదిధ్యాసనంలో తనకంటే భిన్నమైన ధ్యేయమేమీ ఉండదు తనే ధ్యాత తనే ధ్యేయము అటువంటి ధ్యానానికి నిదిధ్యాసనము అని పేరు ఏమండి అంటే తన స్వరూపమే ధ్యేయం తాను ధ్యాత తాను తన స్వరూపాన్ని చేరుకొని ఉండుత ధ్యానము అని మొదలు తీరా మొదలుపెట్టేప్పటికీ నేను ధ్యాతను అనేది పోతుంది ఇది ధ్యానము అనేది పోతుంది ఇంకేం మిగులుతుంది స్వరూపం మిగులుతుంది అదే ధ్యేయము అది ఇక్కడ ఉన్న నామినిక్లేచర్ అలా అర్థం చేసుకోవాలి ఇది ధ్యేయము అంటే అది మళ్ళీ ధ్యానం కాదు ఇక్కడ మన పాఠం చదివే సందర్భంలో దేనిలో నిలిచి ఉంటారు స్వరూపము టు బిగిన్ విత్ ఆ స్వరూపమే మనకి ధ్యేయమైనది కదా కాబట్టి మనం దేన్ని టార్గెట్ చేసి పెట్టుకున్నామో టు బిగిన్ విత్ అదియే మిగిలి ఉంటుంది ఆ టార్గెట్ చేసిన వాడు ఉండడు ఆ టార్గెటింగ్ ఉండదు కేవలం స్వరూపమే మిగిలి ఉంటుంది దాన్ని ధ్యే దీన్ని సమాధి అంటారు ఆ స్థితిలో ఇది ట్యాచ్ చేయట్లేదు కదా లేక నా భ్రమయా ఇదేనా ఇదేనా ఇదే నా భ్రమ అంతే నా భ్రమ అంటే నాకు కొంచెం కంఠం ఎక్కువ అనిపించినప్పుడు అలాంటి భ్రమ తో ఇది కొంచెం కిందకుంటే మంచిదా పైపు ఉంటే మంచిదా మొత్తం మీద మౌత్ ఇక్కడుంటే ఇది మెడలో ఉంటుంది ఆ ఇబ్బంది ఉన్నది ఓన్లీ నోటీస్ దాట్ మౌత్ ఎక్కడ ఇది ఇక్కడ ఇది ఎలా ఉంది దీనికి దీనికి తేడా లేదు ఇదేమో మౌత్ దగ్గర ఉన్నది ఒక ఇది జాన మౌత్ ఇక్కడాను మెడలో వెళ్లాడుతూ ఉంటుంది ఇది ఈ మోడల్ ఇట్స్ నాట్ అన్ ఐడియల్ మోడల్ దీనికి అది వర్కౌట్ కాదు బికాస్ దిస్ థింగ్ ఈజ్ సో హెవీ ఇది ఒక చిన్న సైజు గోళీ పెట్టినట్టుగా ఉంది లైట్ గా లేదు ఇది లైట్గా ఉంటే పర్వాలేదు లైట్గా లేదు ఇది అది ఇది పడిపోతుంది వెరీ హెవీ ఈ మోడల్ని కొంచెం మార్చాల్సి ఉంటుందండి దీనికి ఏదైనా ఉపాయం ఉండదా ఇలాంటి ఇలాంటి ఉపాయం ఉంటుంది నిజానికి పైడి గారు పాపం నాకు ఆఫర్ చేశారు శివానంద ఆశ్రమంలో ఉంది కదండి ఎదుర్కొండా ఉంటుంది అది నేను పెట్టేస్తానంటే ఆయన పాపం ఇప్పటికే బోల్డ్ ధనాన్ని ఖర్చు పెట్టి నేనే వద్దని ఆపారు రుిదా Allah forty స్�Öవా ఒఫియలాగది ş فيలుల ద్రది లాది నమాఘలు Either way, ye might quote ఓఢ goalaya, ye might quote స్కారల కారయల et링 ఫారల గమరది need quote waras куда as cherry a a? vo상이 tomorrow we will motiv enclavian POLIC ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు నా నోటికి సమీపంలో ఉంది ఎలా ఉండాలి ఇప్పుడు బాగుంది కదా కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుందా కొంచెం తగ్గించండి ఓం ఓం ఓం ఓకే ఇంక ఈ రోజుకి పూర్తి అయిపోయింది కూర్చోండి శర్మ గారు శ్రీరామ్ గారు నైస్ వీ విల్ కంటిన్యూ లైక్ దిస్ ఓకే any changes we'll make later. Maybe it is my perception. I appreciate that, but still. So I put ahthaan jaddamo. Jyātru jjāne Jyānamu cheyu vādu Jyāna prakriya Ane rendintini Paritya jyā Kramātra Kramamuga పరిత్యజ్య విడిచిపెట్టి అంటే ముందు నేను ధ్యానం చేస్తున్నాను నేను విడిచిపెట్టు తర్వాత ధ్యానం చేస్తున్నాము ధ్యానము అనే మాటను విదిలిపెట్టు ఆ వనసలో విధిలిపెట్టి ఇంకేం మిగులుతుంది ధ్యేయైక గోచరం ధ్యేయ ధ్యేయమైన స్వరూపము ఏక ఒక్కటి ఏ గోచరం విషయముగాల చిము నివాతదీపవీ చోట దీపము బలె నిశ్చలముగుట సమాధిహి సమాధియని అని అభిధీయ చెప్పబడుచు నేను నా స్వరూపాన్ని ధ్యానం చేస్తాను ముందు నేను డ్రాప్ చేయండి తర్వాత ధ్యానమును డ్రాప్ చేయండి ఇంకేం పెరుగుతుంది స్వరూపం పెరుగుతుంది చిత్తము స్వరూపంలో విలీనం అంటే చిత్తము స్వరూపమే అయిపోతుంది అప్పుడు ఆ చిత్తము అసలు నార్మల్గా చిత్తం ఎలా ఉంటుంది ఇటు అటు అటు ఇటు కదలాడిపోతున్న దీపం ఎలా ఉంటుంది కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది గాలి లేకపోయి ఫ్యాన్ తిరుగుతోంటే దీపం వెళ్ళ అల్లలాడుతూ ఉంటుంది కానీ ఫ్యాన్ కట్టేశారనుకోండి దీపం అలాగ నిటారుగా కదలకుండా నిలిచిపోతుంది అలా అయిపోతుంది అది చెప్తాను స్వరూపంలో కలిసిపోతుంది లోపల మీరు నిశ్శబ్దంగా ఉండిపోతారు దీనిని సమాధి అని అంటారు ఇది వేదాంతం యొక్క సమాధి అర్థమైందండి మళ్ళీ నే ధ్యానము చేయువాడు ధ్యాన ప్రక్రియ అనే రెండింటినీ క్రమాత్ ఆ వరుసలో పరిత్యజ్య విడిచిపెట్టి నివాత దీపవత్ గాలిలేని చోట దీపమువలే ేయైోచర ధ్యేయ ధ్యానించదగ్గస్వూపము ఏక ఒక్క గోచరం విషయముగా గలా చిత్తం చిత్తము సమాధి సమాధి అభిధియతే చెప్పబడుతున్నది మామూలుగా మనం చేసే ధ్యానాలలో చుంప్ మెడిటేషన్ అనేది ఒకటి నేను అనేకసార్లు చేపించాను చుప్ మనస్సు కదిలితోనే చుప్ అని మనం హెచ్చరిక చేసుకుంటాం మనల్ని మనమే హెచ్చరిక చేసుకుంటాం ఆ హెచ్చరిక చాలా ఉపయోగపడుతుంది చుంప్ అని మీరు మీరు అనుకునేప్పటికీ మనస్సు నిశ్చలమైపోతుంది ఎందుకంటే మీరు కనుక అజమాయిషీ చేయటం ప్రారంభిస్తే మీ మనస్సు మీరు చెప్పినట్టు ఉంటుంది మనస్సు ఏదైనా కలుగుతుందనుకోండి చెప్పు అంటారు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందా తగ్గించిన మళ్ళీ మనం ఒరిజినల్కే వెళ్ళిపోవాల్సి ఉంది బ్యాటరీ దేంట్లో ఈ దీంట్లో దాంట్లో ఉన్న బ్యాటరీని చేంజ్ చేసి ట్రై చేయాలి దాంట్లో ఎన్ని బ్యాటరీలు ఉంటాయి ఒకటే ఉంటుంది ట్రిపుల్ ఇయేనా కొత్తది ట్రిపుల్ ఇయే నా దగ్గర ఓకే ఓకే అది ట్రై చేసి చూద్దాం అది బ్యాటరీ ప్రాబ్లం అయి ఉండొచ్చు సో చుప్ అని మీరు హెచ్చరిక చేసుకునేప్పటికీ మీ మనస్సు నిశ్చలమైపోతుంది కొంతకాలం అభ్యాసం చేయాలి దీనికి ఇంకొక పద్ధతి ఉండదు చుప్పనేది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఏమిటంటే బాడీని సరైన ధ్యాన ముద్రలో కూర్చుండబెట్టి ఇంకా బాడీ కదలకూడదు దేహం కదలకూడదు దేహం మీద ఫోకస్ పెట్టేసి దేహం కదలకుండా ఫిక్స్ చేసేయాలి ఇంకా కదలకూడదు అంటే గాలి పీల్చడం తప్ప ఇంకే కదలిక అంటే ఒక శిలా గాలి పీలుస్తోందా అన్నట్టుగా అయిపోతుంది అలా మీరు ఎంతకాలము మెయింటైన్ చేయగలిగితే మూడు నిమిషాలు అయితే మూడు ఐదైతే ఐదు పది అయితే పది అంత అంతసేపు కూడా మనస్సు నిశ్చలమైపోతుంది ఆ రకంగా మీరు దానికి సమాధి అని పేరు కాబట్టి సమాధి అన్నది ఇప్పుడు దాని చుట్టూ అల్లుకున్నటువంటి మిస్టరీ అంతా వదిలిపోయింది చూడండి కొంతమంది సమాధి అనగానే అది ఎవరో యోగులు వశిష్ఠులు వామదేవులు హిమాలయాల్లో ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప మహాత్ములు మాత్రమే చేయగలిగినది మనకి దూరమే అనే భావన ఉంది కదా సమాజంలో అది వదిలిపోయిందా లేదా అది వదిలిపోవాలి ముందు అది సరికాదు సమాధి అన్నది మీరు నేను కొద్దో అనుష్ఠించదగినది మాత్రమే అది సమాధి కాబట్టి ఈ ఇప్పుడు నేను రెండు ఉపాయాలు చెప్పాను ఒకటి చుప్ప రెండు బాడీ అనే మూడో ఉపాయం ఉన్నది అది ఎలాగంటే మీరు మనస్సుని పరిశీలిస్తూ ఉంటారు పరిశీలించి మనస్సులో కదలిక వస్తూనే యుస్క్ ఇట్ టు బికమ్ పాయింట్ డ్రాప్ డ్రాప్ ది థాట్ ది మూమెంట్ ఇట్ కమ్స్ ఎలవిత్ టు డ్రాప్ చుప్పనేది లేదు అంతే తేడా చుప్పనేది లేదు ఓన్లీ దట్ మచ్ థాట్ కమ్స్ యు ఎలవి టు డ్రాప్ but you will be focusing on the mind. Your mind is different. If your mind's different, may not stand your mind. A clear thing with the compreh trading, may not stand your mind. it may be that mindfulness is different. As far as oneII has passed away, you have made the mind to dinす dich forbath. In this case, If you don't smile out like you have made the mind, you are aware. అది ఫలానా అనే విధంగా ఉండదు ఫలానా అనే విధంగా ఉంటే వ్యక్తిత్వం అవుతుంది కానీ స్వరూపం ఎందుకు అవుతుంది ఆ స్వరూపము అలా ప్రకాశిస్తూ ఉంటుంది మనస్సేమైపోతుంది స్వరూపమే ఓకే శ్లోకం అందాము ధ్యాతృధ్యానే పరిత్య క్రమాధ్యేయైకోచరం నివాతదీపవచ్చిత్తం సమాధిధీయ వృత్తినామనువృత్తిస్ూ ప్రయత్నాత్ ప్రథమాద అదృష్టా సుద్యాస సంస్కారచివా ఒక చిన్న మెడిటేషన్ చెప్పాను ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషన్స్ మూడు నాలుగు మెడిటేషన్స్ చెప్పాను దాంట్లో ఏదో ఒకటే మనం ఇవాళ చేయగలుగుతాం విదిధ్యాసనంలో అధికంగా నేను చెప్పాను చూడండి అది నేను అది చేద్దాము ध्यान मुद्र ध्यान मुद्र अनगा शरीर में कोई मार्ग मन कोई माराई शरीरम बीक नदे नटालगा उत भुजस्कंधम पैकी ए लूज रिलाक् ఉండడం చేతులు కూడా రిలాక్స్డ్గా ఉండడము కళ్ళు అలవొక్కగా మూసి ఉంచడము పెదవులపై చిరునవ్వు దేహము కదలదు కదలకుండా ఫిక్స్ అయిపోయి ఉంటుంది దిగుసుకుపోయి ఉండడం కాదు కదలదు ఎలర్ట్ గా సావధానంగా ఉంటారు రిలాక్స్డ్గా విశ్రాంతిగా ఉంటారు బిగుసుకుపోయి ఉండడం మాత్రం కానే కాదు అది దేహము ఇక మనస్సు మనస్సులో ఉండే సంసార వాసనన్నింటినీ డ్రాప్ చేసేయాలి అంటే నా ఇల్లు నా వాకిలి నా సంసారం నా డబ్బు నా కొడుకులు నా మందని ఈ విధమైన సంసార భావజాలము ఎంతైతే ఉందో అంతా కూడా డ్రాప్ చేసేయాలి ఎలాగానో అడగద్దు చేయడమే సంభవమేనా ఎస్ సంభవమే మీరు పట్టుకుంటే ఉంటుంది తప్ప మీరు డ్రాప్ చేసేస్తే జారిపోతుంది ఏమీ సందేహం లేదు అంటే నేను నేనుగా శుద్ధమైన నేనుగా నిలిచి ఉన్నాను నేను నేను అన్నది ఒక మాట ఏనా కాదు అంతకంటే లోతు అయినది నేను అనేది బుద్ధిలో తెలుస్తూ ఉండే ఒక పదమేనా కాదు అంతకంటే కూడా లోతైనది నేను అనేది ఒక అనుభూతి అనుభవము నేను నాన్ వెర్బల్ ఎక్స్పీరియన్స్ నేను మనస్సు నేను అయిపోవాలి మనస్సును నేను ఎందు నిలబెట్టుట అనగా మనస్సు నేను కంటే ఇంకా వేరుగా ఉండదు అంటే ఇంక ఇతర సంకల్పములు ఏమీ ఉండవు మనస్సు నేనులో విలీనమైపోతుంది ది ఎంటైర్ థాట్ ప్రాసెస్ గెట్స్ రిజాల్వ్డ్ ఇన్ నేను మనస్సు ఇటు అటు డ్రిఫ్ట్ అయిపోకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు నేను అని నేను అంటూ ఉంటాను మీరు వింటారు మీలో మీరు కూడా ఒక్కరిగా ఉండి చేసుకున్నప్పుడు నేను అని మనస్సులో భావన చేసుకుంటూ ఉంటే అది నేను చెదిరిపోకుండా నిలిచి ఉంటుంది నేను నేను అనే అనుభవం అనుభూతి మొగయా ఆడా ఏది కాదు నేను నేను అనే అనుభవంలో వర్ణము కులము ఇత్యాదులు లేవు నేను నేను అనే అనుభవంలో ఇక్కడ అక్కడ అనే దేశభేదము లేదు అంటే దేహము ఎక్కడ ఉన్నా నేను అనే అనుభవం సమానంగా ఉంటుంది నేను నేను అనే అనుభవంలో కాలము లేదు ఇప్పుడు అప్పుడు అనే తేడాలు ఉండవు నేను నేను అనే అనుభవంలో గతము ఉండదు గతము యొక్క బరువు పూర్తిగా తొలగిపోయి ఉంటుంది నేను గతం అనేది స్మరిస్తే ఉంది లేకపోతే లేదు కానీ నేను మాత్రం ఎప్పుడూ ఉన్నది నేను నేను అనే అనుభూతి ఎందు కాలము భవిష్యత్తు లేదు నేను నేను ఎప్పుడూ వర్తమానమే ఎప్పుడూ ఇప్పుడే భవిష్యత్తు అనేది నేను ఎందు నేనే లేదు నేను అహమస్మి నేను ఉన్నాను మనస్సు చంచలంగా ఉన్నప్పుడు నేను ఉన్నాను మనస్సు ఏకాగ్రమైనప్పుడు నేను ఉన్నాను అహమ్మి నేను అనే అనుభవము నాకు పుట్టుక లేదు చావు లేదు పుట్టుక చావు దేహానికి నేను అనే అనుభవంలో పుట్టుక లేదు చావు లేదు నేను సుఖమా దుఃఖమా ఇది కాదు సుఖము కాదు దుఃఖము సుఖము దుఃఖము మనస్సులో ఉంటాయి మనస్సులో నీ కొన్ని సంకల్పాలు సుఖం మరికొన్ని సంకల్పాలు దుఃఖం మనస్సు నేనులో కలిసిపోయినప్పుడు నేను నేనుగా ఉన్నప్పుడు నేను నేనైనప్పుడు సుఖము లేదు దుఃఖము లేదు కేవలము శాంతియే గలదు అహమస్ నేను ఉన్నాను నేను నేను Shant, shant, shant. relax విశ్రాంతిశాంతి రిలాక్స్ విశ్రాంతిగా కూర్చొని కొద్దిసేపు కొళ్ళు మూసుకునే ఉండాలి నల్లాగా అందరి తర్వాత హరి కోంత శ్రీకృష్ణ పడవస్